పరిశుధ్రవేవా మీకు అందాలైనా గొప్ప తండ్రి మీకు స్థితి స్తోత్రాలు సయ ఈ దర్శన కాలం మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీవులు ఎక్కడ మీకు ఎంతో బాగా ఈ దినానికి మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించి నటించమంటూ ఆధిస్తున్నాం మేము పో ప్రతి మార్గంలో సలలాభ చేయండి ప్రతి పనిలో విజయం అనుగ్రహించమంటూ ఆర్థిస్తున్నాం ముఖ్య అయితే కల్వరికీ మీరు చూపించిన ప్రేమ నిక్ష్యంగా మేము జ్ఞాపకం తీసుకుంటున్నాం తండ్రి మా పాపములు శాపము రోగం వ్యసనములను అక్కడ భరించి మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నందుకు మీకు ఎంతో వదనాలైనా మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించినారు మీ యొక్క కృపావరలు మాకు అనుగ్రహించినారు ఆత్మ ఫలాలు మాకు అనుగ్రహించినారు వాటిలో ఒక జ్ఞానాన్ని కాచి కాపాడినంత వరకు నడిపించినారు దాన్ని మీకు ఎంతో వందనాలు ప్రభావం మీకు నీతి సత్యని ధైర్యంగా ప్రకటించలాగినా మీరే మమ్మల్ని నడిపించినారు దాన్ని మీకు ఎంతో మదనాలు అయినా అనేక జీవితాలలో తిరుమల్ని మీరు అద్భుతాలు చేస్తున్నారు మా యొక్క సేవ పరిచయలకు దాన్ని బట్టి మీకు సమస్త ఘనత మహిమా ప్రభావం మహా తేజస్సు మహా ఐశ్వర్యం మీకే కలిగిన దాతీగా ప్రభావ ఈ యొక్క విశాఖకి వచ్చి మిమ్మల్ని చెప్పలాగానే మిమ్మల్ని ధరపరచగిన ప్రవ్వాక్యాన్ని వినిలాగానే మమ్మల్ని సిద్ధపరచమంటే అర్థం ద్రవస్వాన్ని అర్పించడం తగ్గి ఆటంకాలను కొట్టివేయమంటూ ఆర్థిస్తుంది జవా మీ పట్ల ఆసక్తి మాకు జన్మని పెంచమంటే అర్థిస్తున్నాం ఈ యొక్క వాక్యం పట్ల ప్రాధాన్యత పట్ల ఆసక్తి మాకు అనుగ్రహించమంటూ అర్థిస్తుంది ప్రతి ఉదయం తండ్రి తాజా మన్నతో మమ్మల్ని పోషించే గొప్ప దేవుడైనాయ్య కాబట్టి కొంచెం దాన్ని బట్టి మీకు ఎంత ఉన్నాయి నేను ఇచ్చే దేవుడు లాగున్నాను నేను మీకు మన్నాను కానీ నేనే వాటిని వాడుకుంటలేం తండ్రి మంచి అవకాశం ఇస్తున్నా వాడుకునే చేతిలో మా బలైన కలిపి ప్రభావ కలిగించు క్షమించమని ప్రార్థిస్తున్నాం మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నేను ఈ ఆరాధ్య అంతట్ల మీరే ఆధిపత్యం వహించండి ప్రభు అనేకల జీవితాల అద్భుతాలు చేకూర్చమని ప్రార్థిస్తాం పుష్కలమైన జీవితాలలో అద్భుతాలు చేకూర్చమని సాధిస్తాం సుకాంతి బదులు ఉల్లాస వర్షాన్ని ధరింపజేస్తున్నారు ఆ వాగ్దాన్ని నెరవేర్చమని సాధిస్తున్నాం అవును ప్రభా మీరు కష్టించి ఫలించి అభివృద్ధి పొందిన్నారు ప్రభావ మనం చేయకుండా మీ మీద నేరడానికి వీల్లేదు ప్రభావ ఎందుకు ప్రభావం కృషించడానికి వీల్లేదు ప్రభావ వాళ్ళను నిర్లక్ష్యం తొలగించండి ప్రభావ దోషము పౌరుషం మాకు అనుగ్రహించండి ధైర్యంగా ముందుకోవాలని తయపడమని పోగొట్టుకున్న మాటల్ మెజర్స్లో మేము పొందుకోవాలంటే వాగ్దానం ఉంది అవును ప్రభా మీరు బహుగా ఫలించట తండ్రి చిత్తమండగా వివాహాంతం అంతా పదిహేను అధ్యయంలో అతను మేము బహుగా ఫలించాలా మేము చేసిన ప్రతి పనిలో ఫలించాలా అది కాక ఇంకా అనేకమైన పనుల్లో మేము ఫలించాలా ప్రభా ఈ లోకంలో ప్రతి పనిలో మేము ఫలించాలా ఉద్యోగ స్థలంలో కుటుంబ పరంగా సాంఘీత వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ జీవితంలో సాంఘికమైన జీవితం ప్రభావ సేవా జీవితంలో దశలో మేము సంపూర్ణంగా ఫలించి మిమ్మల్ని మేము భయపరచం ఆ రీతిగానే మీరు మర్మ పొందుతారని వాక్యం ఉంది అక్కడ పదిహేను మేము ఫలించడము మీరు మహిమ పొందడం అన్నది వాచం పూర్తి తర్మలు మేము ఫలించకపోతే మీకు మహిమ రాదు నేను కాబట్టి ఫలించే బిడలుగా అటువంటి సేవకులుగా మమ్మల్ని తయారు చేసి ఈ యొక్క అర గంటట్లో మీరే ఆధిపత్యం వహించండి ప్రభు మేము ఖచ్చితంగా చివరి కాలంలో చేసిన ఈ కాలం ముగ్గించే టైం దగ్గరకుంది ప్రభావ మీరు అక్కడికి సంబంధించిన సూచనలు అన్ని నెరవేర్చుకున్నాయి ప్రపంచమంతట భ్రష్టత్వం ఆడుతుంది ప్రభావ కాబట్టినైనా భ్రష్టత్వము సంభవించడాకనే అంతమంది అన్న కాబట్టి ఇక్కడ సంభవిస్తుంది కాబట్టి గ్రహించగలుగుతున్నాను కొంచెం మీరు అక్కడ ఎంతో సమ్మెత ఉంది దాని కొడుకు మేము సిద్ధపడాలా ఆ నెక్కుల సిద్ధపరచాలా కుటుంబకులన్నీ మా బంధులన్నీ కూడా కాస్త అనేక మంది వేరే టెక్నాలజీని జాగ్రత్తగా వాడుకోవాలి ఆ జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభావం మీ మనుషులతో సాధ్యం మీరు ఆ జ్ఞానం మీరు మా ఇచ్చినైనా వాడుకొని మీ మహిమాని దగ్గర నడిపించాలా అనుకూల దాన్ని విని చిన్న జీవితాలు మీకు సమర్పించుకోవాలి అటువంటి సమర్పించుకుంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి సేవ నడిపించమని ఏ సుకృతిని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రితో జీవితం పడుతుంది ఆ పాదమస్తే జివంబి ఆపాదమస్తకం నీ చరణం చరణం నీ చరణం చరణం నీ చరణం ూ పరలోకర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే పలుమార్లువై తొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే అయినా నీ ప్రేమతో నన్ను దరిచేచ్చిన అందుకే గైకును దేవాశేష జీవితం అయినా ప్రేమతో చేర్చినావో అందుకే రైకోను శజీవితం ఇది గో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం నీ పాదముల చెంత చేరీ నీ చిత్తరుగనే పూ నీ హృదయ భారంబునొసగి వర్దించి పనిచేయ పాదముల చెంత చేరి ీ నెరుగ నేర్పోదయ భారంగు నొసగి పనిచేయ నిగిపోక సాగిపోయూగా పనిచేయ ప్రతి చోట నీ సాక్షిగా ప్రభు అననుండని ఆగిపో కసాగిపోయత్తు నిఘ పనిచేయని ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాన నుండనిము ి దేవా నా జీవితం ఆపాదమస్తకం నీచిత విస్తార పంట పొలము నుండి కష్టించి పనిచేయ కన్నీటితో విత్తు మనసు kala kalam marina kunosagu bistara panda polamundi kashtinchi paniche anekoo kannite to vittu manasu kala kalam marina kunosagu క్షేమామకారచు బ్రతుకు నిమ్మయా మలూ నీ గరి చేయ శీ శ చరణం చరణం నీ శరణ శరణరణ శరణివాజీత కంకితం నీక ఇప్పుడు మన మధ్యలో విజయ్ గారు పరిశీలి వందనంచపడినందుకు వందలు ఈ దిన పరిచే విధంగా జీవించినట్లు ఖాళీ మాటలు నాయన కలుపుతుండగా తండ్రి నాయన మనల్ని నేను మరణపరుచుకుని తల్లి సవకాయము మా యొక్క కలాంటిని కాక తల్లి సవ్వ కేటం మరణం నేను తగ్గించుకుంటూ మీ యొక్క ప్రసిద్ధమైన మన ప్రార్థి రాసిన పత్రిక రాసిన పత్రిక రెండవ అధ్యాయం దీనికి నేను ఒక టైటిల్ రాసుకున్నాను తగ్గింపు లోకరక్షణకై క్రీస్తు యొక్క తగ్గింపు లోకరక్షణ కై పిలిపిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయంగా ఏడవచన మనుష్యుల భూమికగా పుట్టిని స్వరూపమును ధరించుకొని తన్ను తాన వృత్తులుగా తీసుకున్నాను అని నాశనం మరియు ఆయన ఆకారం అనే మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా సేవ మరణం పొందినంతగా హృదయ చీపుల వాడని తల్లి తాను తగ్గించుకున్నదాం నేను చెప్పాను మొదటిగా దాడు పుట్టి మనుషుల యొక్క పోలికగా పుట్టి ఆనాటి ప్రయత్నం నుంచి నేటి వరకు చివరికి మనవరకు అనేక వారిని మనము గ్రహించిన విషయం ఏంటనంటే పురుగు వంటి వారిని అనుకూలము అనుజ్ఞులము మనుషుల పోలిక ఎటువంటి అంటే పురుగు వంటి స్వభావము అనుకూలము స్వభావం స్వరూపమున క్రీస్తు యొక్క వారు కానీ ఈ స్వరూపం ఎటువంటి స్వరూపం అంటే ఈకమైనది హీనమైనది పాపకి శరీరము దేవునికి పనికిరాలేది చెప్పాలనంటే ఈ శరీరము ఒకవేళ ఆత్మ గాని దేవుని యొక్క హృదయము గాని మన మనస్సులో గాని లేకపోతే ఈ శరీరము మనం అనేక మందిని గ్రహిస్తా ఉన్నాము ఎటువంటి శరీరం అంటే శివ నుంచి అంత భయంకరమైన పాతపు స్థితి కలిగిన ఈ శరీరం ఈ ఆటవాళ్ళు దేనికి పని కేవలం పాపాన్ని పాపానికి ప్రేమించి పాపానికి ఇష్టంగా పాపం వైపు అడుగులు వేస్తూ అనేకులను పాపానికి చేసే విధంగా మన శరీర అవయవాలు ఆకర్షిస్తూ నేను చేసే విధంగా ఇటువంటి ఈ యొక్క దౌర్భాగ్యమైన శరీరము ఇక్కడ ఏమంటున్నారంటే తెలిసి పెట్టు వారు మనుష్యుని పోలిక దాసుని స్వరూపం మనం ధరించుకొని చూడండి దాసుల వల్ల మనం మన శరీరాన్ని దేవుడు ధరించుకుని తల్లి తానే రిక్కునిగా వ్యర్థముగా అంటే అర్హత నేను కానీ ఆయన తగ్గించుకొని ఆ విధముగా చేసుకుని ఆయన ఆకారం మనుషుడుగా కనపబడి మరణము పొందినంతదా చూడండి మరణము పొందినంతగా అంటే ఇదే ఒక యాక్సిడెంట్ లేకపోతే నార్మల్ డెత్ ఒక హార్ట్ బెయింగ్ ఎటువంటి మరణం కాదంట అనగా తెలువ మరణము పొందినంతదా చూడండి ఈ తెలువ మరణము దాన్ని ఏం చాలా భయంకరమైనది సులువ మరణం ఎన్నో అనేక సొరల విద్యలు బల్లకి పోతు వెళ్ళి కిరీటాలు ఎల్లు చేయబడటము అట్టయించుకోవడం పిడి గుడ్డు అనేకమైన భూషణ మాటలు ఆయన పెడుతున్నప్పుడు దాన్ని వినించుకున్నాడంటే అలాగా సినిమా మరణము పొందిన సరే విధేయత చూపిన వాడు మన పేరు ఎంత తగ్గించుకున్నాడంటే విధేయత చూపించుకున్నాను పన్ను కాను తగ్గించుకున్నాను పన్ను కాదు తగ్గించుకున్నాను సినిమా మరణము అని అంటే అతను మన మనము క్రమంలో ఉన్నా మనం తరపాటు పడుతున్నాం గానీ అనేక మార్పులు మనం క్షణంలో లేవు కొద్ది కారణం మనంతటా మనమే కనిపించిన ఇబ్బందులు ఇరుకులు మన కోరికలు మన యొక్క ఆలోచనలు వీటి ద్వారానే మనము అనేక మార్పులు క్లందాం కానీ వీళ్ళు మా ఏషుశ్రేష్ఠి వారు అక్కడ ఏం చేశాడంటే మానవాళి నిమిత్తము మానవ రూపంగా మానవులను రక్షించబడి అన్ని చేసుకొని ఆయన తెలువ మరణము ఆయన విజయకు చూసిన వాడే ఉన్నాడు తెలువ మరణం పొందినంతగా విదే చూసిన వాడు తను తాము ప్రశ్నించుకున్నాను కాబట్టి ఇక్కడ చూస్తే ఏకృష్టిలో గొప్ప బలం ఏంటంటే మనుషులతో ముంతగా పుట్టిన మామూలుగా ఒక దేవాది దేవుడు ఆ తరలోక ముందున్న ఆత్మడైన ఆ దేవుడు ఇక్కడ మనిషి రూపంలో అవసరమే లేదు మనుషుడు అ అతని దగ్గర చూస్తే ఆగిరి వంటి వారు నీటి దిరిగిన వంటి వారు తిన్ను వంటి వారు భూమి వంటి వారు ఇటువంటి అనేక విషయాలు ఉన్నాయి ఒకసారి మనం మనము ఇక్కడ విజిలెన్స్ అప్పుడు గ్రహిస్తే ఆ ఆదిరి ఎంత పేరు వస్తుంది ఆ ఆవిడే ఒక అంత కీలుకను కోరుతున్నారు అనేక ప్రవక్తలు మనల్ని మనం వాళ్ళకి తీసుకున్న నిజమేట కాదు కానీ అరుపుని అంత దౌర్భాగ్యమైన స్వరూపనికి వేసి ప్రంపించుకున్నారు కాబట్టి మనము ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటనంటే ఇక్కడ చూడండి ఐదో వచ్చిన మరో వచ్చిన కీర్తిలకు కలిగిన ఈ మనసుని ఏదే కలిగి ఉండదు ఐదో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ సమానంగా ఉండితే కీర్తిపెట్టక బాక్యూని ఎంచుకున్న చూడండి ఎంత గొప్ప భాగ్యమో దేవునితో ఆయన కుటుంబానికి తీసుకోవడము అక్కడ పట్టడము అక్కడ ఉన్న ఆయన యొక్క కలిసి అక్కడ ఉన్న దేవుని ఆయన అక్కడ ఆరాధన విడిచిపెట్టింది మానవుడు మీరు ఎందుకంత ప్రేమ కలిగి ఉన్నారు మానవుడు అంటే ఏం అసలు మానవుడి గురించి ఎందుకంటే తప ప్రేమ మానవుడు మీరు ఆయన పెట్టుకున్న ఆశలేంటి కోరితం ఏంటి ఆయన తగ్గిస్తున్నాడు మన కోరిక మాతో ఉన్నాడు మన జీవితంలో వెనుగులు మన జీవితంలో రక్షణ ఇస్తున్నాడు ప్రమ పక్కనాన్ని మన గురించి తయారు మరి మనం చూడగలిగిన విషయం మనం ఏ విధంగా జీవించాలి మనం తగ్గిస్తున్నట్లున్నాయా రక్షణ పిలిన మనం సేవలపై ఉన్నాయా ఆయనైతే తగ్గించుకునే ప్రేమరణమైన దేవాది దేవుడు ఆ తరలోక పట్టణాన్ని చెప్పేస్తున్నాను ఇక్కడ మానవుడి దెబ్బలుతుంది ఆ దెబ్బలు కట్టిన మనసులైతే పరమేకం ఇస్తాను తన దమ్మన్నాడు జనులతోనే అంటున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరో తెలుసుకుని మనసు మనం ఉన్న రావాలి నేను అనేక మాటలు చెప్తున్నా లోకము చదవదు శక్తికి రాదు క్రైస్తే క్రైస్తవే చదువుతుంది మన ఇంటి పక్కన చూస్తున్నారు చదువుతున్నారు నడవడితే అసలు క్రైస్తవ పుట్టినందుకు మన వల్ల లాభం వచ్చింది శాశ్వతి వరకు అది ఎలా మన నడు ఈ పెరుగువడం వల్ల నీళ్లు పొందుతున్నాడా మనకు ప్రకటించాల్సి మాత్రం శరీరం కావం నడిచుకు గమనించినట్లయితే ఆయన మన పోలిక నడుతున్నాడు మన బాత లాంటి పరిగణల్ని ధరిస్తుంది ఇక్కడ మనల్ని ఒక విషయం అడిగిస్తున్నారు కృష్ణుడు క్రీస్తు శరీరంలో క్రమపడని అతి మనస్సును ఆయుధంలో ధరించడు మానవులకు చెప్తున్నారు నేనైతే శరీరాన్ని ధరిస్తున్నాను అది ఏది ధరించాల్సింది ఏంటంటే మనస్సుని నా వంటి మనస్సుని మీరు ధరించుకోండి నా వంటి మనస్సును మీరు ధరించుకోండి పెరగే విషయంలో క్రమపడిన వాడు మనిషి ఆశలను అనుసరించుకునక మనిషాకలను మనిషాసలు అని అంటే లోకంలో ఉన్నది ఏంటండి రాక నేతరాకము అవి కవితంలో ఉన్నవి అన్నీ నాకే కావాలి ఇది మాత్రమేనా అది మనకి తెలుసు మీకే తెలుసు నాకే తెలుసు ఇది మేము ఎన్ని కావాలి ఇక ఇక మన జాకలను సంబంధిస్తా ఉంటే మన జాతలు కోపం పాపముద ఇంకా జీవితంలో ఒకవేళ క్రైస్తవుకి సంబంధించిన పాపాలను విడిచిపెట్టగా వాళ్ళకి వ్యక్తి పెట్టండి నాకు అధికారం కావాలి కరెక్ట్ వాళ్ళ బ్రెస్ కాదు ఇద్దరు ఇటువంటి బల అనేక క్రైస్తవులు నేడు అనేక క్రైస్తవులు వారు మాత్రమే సరైన మార్గంలో ఉన్నారని బ్రహ్మపరుతూ ఉన్నారు క్రీకరిని చూసే విమర్శలు స్థితిలో ఉన్నారు యొక్క పాపాలు లేవు దాన్ని అంతర్గతంగా ఈ లోపల లేక ఉన్న పాపాలు అనేక ఉన్నాయి వాటిని నిరుపట్టలేక ప్రేమను గ్రహించలేక ఆయన ఎందుకోసం నా విధంగా చెప్పుకోలేదు నన్ను మాత్రం నీ ఎందుకు చూపించాలి నేను మాత్రం నీ ఎందుకు గ్రహించుకునే ఉన్నాను నేను మాత్రం ఎందుకున్న బోధలు చెప్తున్నాను నేను మాత్రం నేను ఎదుర్కొని అనేతులను అనేతం పరిశ్రమ చేస్తున్నాను తీర్పు దేవుడు అని చెప్తున్నాను గ్రహించలేకపోతున్నాడు కరెక్ట్ నేను గ్రహిస్తున్నాడు అంటే నాకు ఒక పెద్ద కావాలి మైక్ కావాలి లేదంటే అనేక విషయాలలో ఆర్బాటార్ కావాలి నన్ను ఆర్వా చేయాలి మీరు కల్లా కరెక్ట్ మీరు మాత్రమే కరెక్ట్ అనే జ్వరం ఏదో చెప్పి విడిచిపెడతాడు అలాగే పరిష్కారం పెడతాను క్రమపడిన వాడు తినకమంది జీవిత మిగిలిన కాలం ఇదండి ఇక మీద మిగిలిన కాలము ఇంక మీద రెండు కాలము సంవత్సరాలు ఇక మీ గట మన జస్సులను అనుసరించి నడుచుకునక దేవులు ఇష్టానుసారంగానే దేవుని ఇష్టానుసారంగా దేవుని ఇష్టమైన కానీ జరగండి మారిపోదు జరకం నుండి పారిపోదు నేతృప్ గారు ఏమి అది దేవుని నేతృప్ గారికి ఇస్తున్న సంస్కృతి అయితే ఒంటరిగా ఉన్నారు ఒక పక్క ఒంటి పడము తిరిగిపోయిన బట్ట అటువంటి బట్టంబం అందరూ తనని వదిలిస్తున్నప్పుడు ఎంతగా ఉన్నాడు ఏ అవకాశం లేదు ఆ టైంలో ఆయనకు అవకాశం వస్తుంది ఆ టైంలో ఆమెను మంచి రాయలసీమ లేదు ఆ డబ్బుకి డబ్బులు ఆనందానికి ఆనందం పొందుకోవచ్చు తృప్తి తీర్చుకోవచ్చు ఆమెను అనుభవించచ్చు అటువంటి ఆయన దాన్ని మారుతున్నాడు కాబట్టి మనం కూడా జరగకం ఉందంటే మనం మీకు ఎదుర జరగ నాటం కోరుకుంటాయి అనేకమైన సంగతులు ఉన్నాయి మన నాటే ప్రతీ జాగ్రత్త మన నాట్య శక్తిని కడిపే ప్రతీ జాగ్రత్త నేను ఒకసారి నేను చక్కకునే శక్తిని నమ్మగలుగుతాను ఏంటంటే మన శరీరం చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఒక పెద్ద వ్యక్తి అనేది ముఖ్యం కాదు కానీ ఎంతమంది భక్తులు అనేది అంటే ఉండాలి అనుకో పరపాటు ఎన్నోసార్లు చక్కపడగలుగుతాను వాళ్ళ పాస్టర్ కూడా అయ్యున్నారు కానీ చూడండి అయితే వాళ్ళు అయితే మీ యొక్క గోపులు అపహాస్ అన్నదికోవడం ఇటువంటి చాలా జాగ్రత్త మన కంట్రీలో మనల్ని పిలగలుతారు కానీ నేను దేవుడు నేనైతే శరీరాన్ని భరించుకున్నాను కానీ మీరు మనసుని భరించుకోండి అప్పుడు మీలో ఇబ్బంది ఉండవు అయితే దేవుడు ఇష్టానుసారంగా నడుస్తున్నట్టు దేవుని చిత్రానుకారం పాపాన్ని జయించడం దేవతం దేవుని చిత్రాన్ని జరిగించడం దేవ చిని తప్పష్టపడితే వారంలో ఉండాలి అనంతరం ఆయన చేసిన ఏ రోజు పని మనం చేపట్టిన వారంగా ఉండాలి మనము మన ఈ యొక్క జీవితాన్ని ఎవరైనా పెట్టినది ఆయన గ్రహిస్తూనే ఉండాలి మేము ఆయన కాడిపోతే వారు మేము ఏమైతే మాట్లాడి చేసినా ఏమో ఆదురు పిండవలసిన ఒక మాట అన్నం ఉంది కానీ చూసుకుంది కానీ ప్రతి దానికి మనంద మన ప్రతి విమర్శ చేసుకోవాలి మన ఆత్మను విమర్శ చేసుకోవాలి నేను సరైన మార్గంలో ఉన్నానా లేదా అన్నమైన మొత్తం వ్యక్తుల వేట ధరలో ఉన్నానా ఒకవేళ వేట ధరల స్థితిలో ఉంటే బాగా చూస్తే ఆ వ్యక్తికే అవును నేను నటిస్తున్నాను రావాలి నేను నటిస్తాను పొడవాలి అందరూ నెట్టుకోవాలి నాకు ఆనర్ కావాలి నాకు నీటి ఉండాలి అందరూ నేను నెట్టుకోవాలి నాకు అని అనుకోలేదు అంటే అది బట్టే కావాలన్నా మీరు వేరే అవసరం లేదు అని నిత్య దండలు గురవుతాం నిత్య భేద నిత్య ఆ యాతలు మళ్ళీ అవసరం బట్టి ప్రేమల బట్టి మన ఆయన చుట్టం ఏదన్నా ఆయన తప్పించుకుంటే ఏదన్నా ఉందా రేజు మనకి కరోనా వైరస్ వచ్చింది అది ఏమైనా చేయొచ్చా మనం బయటకు వెళ్ళలేని పరిస్థితు లేదా వాస్తులు యోజులు తీసుకొని బయటకు వెళ్ళి చేయొచ్చా లేదా కార్లు కూర్చొని ఎక్కడైనా అరకు గట్టిగా చెప్పొచ్చా లేదంటే ట్రాక్సీ రోడ్డు మీద వెళ్తూ పంపిస్తాం ఏ విధమైన పరిస్థితులను ఆయన సంతోషపెట్టేవారా ఆయన మంచులందరూ కావాలని కనిపిస్తే ఇది మేము నన్ను మాత్రమే కాపాడానికి అక్కడికి కాపా మనం కూడా మనం కూడా ఏ విధంగా ఉండాలని అంటే ఆయన ఆయన అంతా ఆయన రెత్తుడు అయ్యాడు మరి మీకు తగ్గిపోవలసి ఉన్నది నీ కూడా రిత్తుడుగా అవ్వవలసి ఉన్నది నువ్వు కాలమే చూడండి కొద్ది కాలమే నేను మన అన్న వాళ్ళతో చెప్తారు మాట్లాడినప్పుడు అది ఎవరు చెప్పరు ఢిల్లీ కూడా ఎవరు ఉంటామో ఎవరు ఉండమో పెళ్లి అన్నాడు నేనైతే ఒకటి అనుకుంటున్నాను ఒకవేళ నాకు వచ్చినా నేను అనుకోలేదు నేను అనట్లేదు నేను అనట్లేదు నాకు ఇష్టమే తర్వాత నేను చిన్న వయసులోనే నా తండ్రి ఇద్దరికి నేను వెళ్ళాను నా తండ్రి నేను గడిపాను ఆ టాస్ట్ నాకు ఇంత పెద్ద రోజులుంటే ఏం పట్టిదారిపోతామో ఏమో కాబట్టి నాకు నాకు సంతోషంగా మంచి రోజులు ఉంటారు కాబట్టి ఆయన కుటుంబం ఆయన కుటుంబి మనం కళ్ళ ముందు కానీ చాలా మంది పొరపాటులో కలిసే ఉన్నారని అంటే ఖచ్చితంగా పొలంలోకానికి వెళ్తామండి నేను నేర్చుకున్నాము మంచి కార్యాలు వాళ్ళ కులమాలం ఏంటో ఉంది వాళ్ళ మంచి కార్యాలకు ఉంది వాళ్ళకి విత్వాత ఉందో లేదు పరిస్థితి కోసం వాళ్ళు భక్తిగా ఉన్నారో లేదా పరిస్థితి కోసం ఇలా జ్ఞానం ఉంది కదా జ్ఞానంతో ఎవరైనా వార్తలు బోధించగలదు స్లో జ్ఞానం నడుపుతున్న అతనేది బోధించగలి జ్ఞానం కంటే మొక్కది భక్తి నేను ప్రలేకానికి నడిపించేది నీ భక్తి నేను నడకానికి నడిపించేది నీ పాపం మరి మనం అంతర్గతంగా పోరాటం లేని వారంటే అంతర్గతంగా మనం దేవ జీవితం లేని వారంలో చక్కగా మనము ఓడిపోయే వారంలో ఉంటాం అయితే ఇక్కడ చూసినట్లయితే చిత్తానుసారంగా నడుచుకున్న పాపముతో జోని ఇంకా పాతకాల జీవితంలో మనం చేసిన పాపాలతో ఇక్కడ మనకు జోమీ లేదు దాంతో సంబంధమే లేదు అది ఎవరు మనం ఎవరు ఎప్పుడు ఇవన్నీ మనం చెప్తే ఆయన ఆయన సిరువుడి కష్టపడినట్టు మనం ఆయన ఇష్టపెట్టే విధంగా ఉండాలి మనం అక్కడ మోపెలుకోవాలి శరీర క్రియలు అన్నీ వేసి జీవించాలి అప్పుడు మన పాపంతో జోలించే ఎన్నట్టు ఉండదు పాప మన గెలుపు మన పాపాలు మనం ఏం చేస్తామో ఏం చేస్తామో ఏం ఏం చేయకూడదు మనం అదే తెస్తా ఉంటుంది కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి అదేవిధంగా దీంట్లో ఒకటో కేసు రెండో అధ్యక్ష ఇరవై నాలుగో మనము పాపముల విషయమై చనిపోయి నీటి విషయమై జీవించు చూడండి మనము ఆ యొక్క ఆ ఏ ఆయుధం అంటే అట్టి మనస్సు భ్రమపడము కనుక మీరేమో ఆ ఆయుధము ఏముంటుందని అంటే అంటే ఏంటంటే విజయానికి నడిపించేది ఎందుకంటే కోటం నుంచి ముచ్చి పోరాటాన్ని అడ్డుకునేది అదే ఆ ఆయుధం ధరించిన వాడు సమాధానం ఉంటది తగ్గింపు ఉంటది ప్రేమ ఉంటది ఇప్పుడు చెప్పుకుంటాం పెట్టే అన్నీ ఉంది మంచి స్థలాలు ఉంటాయి కాబట్టి మనం ఆయుధం అనుకున్నాము కాబట్టి ఈరోజు ఇప్పుడే అనేక మార్లు భద్రంలో పెట్టబడి ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడే ఏడు ఇప్పుడే దుఃఖపడు ఇప్పుడే శ్రమపడి ఇప్పుడే అని అన్నాడంటే ఈ రోజు ఎలా రేపు ఏడు రేపు దుఃఖపడవు రేపు ఇప్పుడే ఆ ఈ రోజే ఇప్పుడు కథతో మనము ఇప్పుడు పెట్టే వారంలో ఉంటారు అయితే నేను ఒక మాట చెప్పాలంటే ప్రభు మనల్ని తన వంటి మనస్సు ధరించుకోమంటున్నారు ప్రభు మన శాసక శరీరాన్ని ధరిస్తున్నారు కాబట్టి ఆయన శరీరాన్ని భరించుకున్నాడు మన లేదా ఆయన అటువంటి మనస్సును కాబట్టి మనము వీటి మనస్సును ఎరిగి కష్టపడాలి సమాధానం తగ్గింపు ఇంతరి పోరాటం లో ఉండాలి ఆయుధాన్ని ధరించుకోవాలి ఏ విధంగా రిక్తుడు అయ్యాడు మాంసకు అయ్యాడు మరి ఏ నా జీవితంలో ఏదైనా దేవుడు చేశాను పాటు కష్టపడింది అవనగిపోయాను ఇంకా మనం చెప్పాలి ప్రభు నీ గురించి చెప్తాను చెప్పాలి ఇతను నా గురించి పోరాటం చేశాను ఇతను నా గురించి అనేక వైపు ప్రభులు ఇచ్చాడు ఒక ఐదు మంది వ్యక్తులు కలిగిపోయి ఒక వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించడానికి తెలిసి ఐదు మందిని కనిపించడం అక్కడ ఎవరు వాళ్ళు చనిపోయారు కానీ అక్కడ స్థలం కలిసి ఆ ఐదు మంది గురించి కతంఛన తెలుసుకుని అక్కడికి ఈ ఐదు మంది ఏదేశాన్ని సువార్త చేయడానికి ఎన్నో రోజులు కష్టపడి వెళ్లి నాకు సువర్తి తెలుసుకుందని వారి స్థితిలో చనిపోయారు కాబట్టి నేను ఇంత ఆగర్తలు తీసుకున్నాను అన్న స్థితిని వెళ్ళారు అక్కడ ఏంటంటే జోడిన దింజం అక్కడ మొల పెట్టబట్టి ఏ రాలిపోయాడు మనల్ని కూడా రాలను అవసరం ఉంది మనం కూడా ప్రాక్టిఫై అవ్వాల్సిన అవసరం ఉంది మనల్ని మనం తగ్గిపోవలసిన అవసరం ఉంది మనల్ని మనం రిచ్ కాబట్టి నిన్ను నేను చనిపోతేనే ఇంజీ నిన్ను రాలిపోతేనే అక్కడ మన తెలియక అద్భుతమే వంటి స్వభావం కలిగిన మనం చనిపోతే అనేక మనల్ని మనం తగ్గించుకుంటాం ఆ మాంసం ముద్దు ఆ శరీరాన్ని కుట్టేటప్పుడు తప్పుడు ఒక్కసారి పక్కన నుంచి తీసుకున్నామన్న కళ్ళ మా కారణం కావున స్త్రీకులు పుట్టింది ఏమైనా ఇంకా నేను వీడట్లేదా పాపన్ని ఇంకా నేను గెలిచట్లేదా నేను నా గురించి అన్నీ చేస్తా ఉన్నాడు నేను నా గురించి నేను తీసుకుంటున్నాను సహోదరుల గురించి ఏం చేయట్లేదు ఆ ఉద్దేశం ఈ ఇప్పుడే పర్వదు కాబట్టి కాలండి నేను ఇస్తారుని అనుకోవాలి అంటే నుంచి నీ యొక్క ఇంటికి జరిగేదా నీళ్ళు వెంట ఈ తెలియని భరించిన ఏదో పని చేయమని పెరిగానే నీ చుట్టాను అసలు ఒక తెలియదో నువ్వు ఈ శరీరం పెట్టి కోరికలకు లెంగిస్తుంది ఏ శరీరం పెట్టే ఆశలను అనుసరిస్తే జీవించలేట ప్రతి ప్రతి రోజు ఇంటని పోరాట ఒకవేళ కువార్త చేసిన భక్తి దీవతలు జ్ఞానము ఇటువంటి దశలు వేస్తుంది కాబట్టి మనము అధికారే మనం భక్తి జీవితం అప్పుడుకోవాల భక్తులు ఏం ఎందుకు జోడించాలండి భక్తుల మనము మనల్ని మనం ఎందుకు దిప్ప తీసుకోవాలి మనల్ని సంపాదించుకోవాలి భక్తులు ఆయన నలిగితే దారల మీద ఈరోజు తగ్గించుకున్న విధంగా మనము ఆయన రకాలకి ఏ విధంగా అయితే తగ్గించుకున్నాడు ఆ విధంగా మీరు నేను మనమందరం ఇంకా ఎంత తగ్గించుకోవాలి ప్రభు ఇంకా ఏ విధంగా జీవించాలి ప్రభు నేనైతే అంతకోవటంతో నేనైతే పర్వటానికి నిల్లలేదు విశ్వాసం కడిపో అనిపిస్తే ఈ కొలంలో నేను వినలేను కొన్ని మంచి పరింయం చేసినో ఒక కళ్ళని నెట్టాను ఒకరి నిలమర్లేదు ఒక నన్ను తిరిగి దమ్మునున్నాను ఇది కడిపోవాలి బట్టిన మొన్న రాణాలు ఆ ఏమీ ఆగ్రహ పడ్డానా మొదటి స్థానంలో ఆయన ఎన్నో నా జీవితంలో కాబట్టి మనల్ని మనం పరిష్కరించుకోలేము పునరుద్ధాన గురించి నా గురించి మరణించి ఎందుకంటే మనసు భరించుకోవాలన్నా నేను అతి క్రమంలో ఉండాలి అడిగి సహాయం చేయట నిజానికైతే ప్రతి ఒక్కరూ ఆ ఈ పరిగణ సంబంధం ఉంటారు బాబా ఇది సహాయం చేయ అది సాగితే అని ఆత్తి సంబంధం లేని చాలా అవసరాలను వాటిని అడగలము బాబా ఇది నిలబడలేకపోతున్నా నిలబెట్ తప్ప నేను ఏ రోజు భక్తిని జీవితలేకపోతున్నా మన నిలబెట్టు నేను ఇస్తాను ఇంటిని బ్రతకలేకపోతున్నాం ఆ కబ్బాన్ని మానలేకపోతున్నాడు కొన్ని పూర్తి మాన కృతయం తీస్తానన్నారు అది పొద్దున ఆయన కృప ఇస్తున్నాడు ఆ కృతను మనము దాన్ని మనం వండుకొని ఉన్నాము కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాము ఎంతో కలిగిస్తున్నాము పిల్లగలుగుతున్నాము చూడగలుగుతున్నాం కాబట్టి ఆ కృత నెలలో ఉన్నది మనం ఇంకా రోజుల్లోనో లేకపోతే ఉంటే ఏమన్నా ఏమీ ప్రమాదం జరగలేదు ఇంకా మనకు ఆరోగ్యం ఉండదు మనకు చేయగలిగిన చేయాలి చేయాలి మనం అందరం చేయాలి నేను ఇది పెట్టుకున్నానని అంటే మొదటగా నాకు నేనే అప్లై చేసుకుంటాను చెప్పినంత మాత్రమే కావు నాకు నేనే అప్లై చేసుకుంటున్నాను మనందరం చేసే విధంగా ఉండాలి ముఖ్యంగా మనల్ని మనం కలిగించుకొని మనల్ని మనం పెద్దగా ఎంచుకొని మనం మన శరీరానికి ఆయనను మరల తెలియజేయండి కాబట్టి ఇక్కడ మనల్ని మనం పరీక్షించకుందాం నేను ఇతంగా జీవించిన దాకా మీరు మమ్మల్ని జరుగుతున్నాయి ఊరుకుంటూ వస్తున్నాం మాకు దేశాన్ని తొందరపాటు అనేక అందుకు మమ్మల్ని మన్ని కలిగించారు మనసు ఆయుధం సమాధానం ప్రేమ విశ్వాసం అనేది మంచి మాటలు చెప్పగలిగారు దేవుని దేవుల్ నిజమే క్రీస్తు కలిగిన ఈ మనసుని మీరు ధరించుకుని అని చెప్పిన ప్రకారం మరి దేవుడు అంత అన్యాయమైన తీర్పుకి గురి ఆయనకున్నటువంటి క్షమాగుణం ఎంత గొప్పదో ఆయనకి తగ్గింపు జీవితం నేనేంటి దేవుని కుమారుణ్ణి మనుషుల చేత ఈ విధంగా ఆ ఏంటి కొట్టించుకోవడం ఏంటి అని కాని ఎక్కడ ఎటువంటి అహం గాని గర్వం గాని లేకుండా ఎంత దీనుడుగా వ్యక్తుడుగా దేవుడి ఈ లోకంలో జీవించాడో మనం ఆ విధంగా జీవించడం అనేది నిజంగా ప్రతి క్రైస్తువుడికి ఉండాలి క్రీస్తు కలిగినటువంటి మనుషులు ధరించుకోవాలి కానీ కొంచెం కష్టతరమైంది ఎవరు ఆచరించడానికి కానీ హెచ్చరించుకోవడానికి కానీ తొందరపడి సందేశాలు చెప్పుకోరు కానీ ఇది మంచి వార్త నిజంగా దేవుడిని పడినటువంటి కష్టం ఏంటో ఎందుకు పడ్డారో ఆయన ఎందుకు అన్ని దెబ్బలు ఏంటో అని చెప్పి ఎక్కువ కాలం ధ్యానించడం ఏదో ఒక సీజన్ ఉంటుందా ఆ సీజన్ వరకు మాత్రమే ధ్యానిస్తూ ఉంటారు మీరు ఇవన్నీ జ్ఞాపకం చేసి గుర్తు చేసి చేసిన ప్రత్యేకమైన థ్యాంక్ యూ సార్ ఇప్పుడు వన్ బై వన్ ప్రార్థనలోకి వెళ్దాము ముందుగా భాస్కర్ సార్ ఎవరు ఎవరు సార్ నేనా నాతో పాటు ఎఫ్ఐఎం ఓకే సార్ మరి ఇంకెవరు తెలీదు నేను ప్రేయర్ చేస్తాను సరే సార్ చేయండి నమ్మకం ఏంటండీ ప్రేంగులకి పాత్రనాలు స్తోత్ర స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి పుట్టివాడిని పనికివాడిని తండ్రి అయ్యా దుర్పతిని అయ్యా నమ్మకం ఏంటంటే ఈ మంచి కుడనాలు లేనివాడిని తండ్రి అయ్యా నన్ను ప్రేమించిన కృపకని కొందనాలు అయ్యా వాక్యం ద్వారా మీరు అనుకరించినటువంటి వ్యక్తి రకండి ఎటువంటి తగ్గింపు స్వభావం లేదేవా నమ్మకం ఏంటంటే ఆ యొక్క మీ యొక్క శరీరాన్ని ధరించుకునేటటువంటి స్వభావం లేని వాడిని తండ్రి మత స్వభావం లోకం దేవా అనేక రకాలైనటువంటి విషయాలను బట్టి నమ్మకం ఏందేవా మిమ్మల్ని మహింపరచలేని వాడినిగా మిమ్మల్ని కనపరచలేని వాడిగా ఉన్నాయి క్షమించండి మన్నించండి తండ్రి అయ్యా నమ్మకం ఎంత ప్రభుత్వంలో తండ్రి మేము వైపు చేస్తున్నాం అంత్రి అయ్యా పండుదాన దినంలో తండ్రి మేము ఎక్కువ చూస్తున్నాం మిమ్మల్ని ఆరాధిస్తున్నాం అంత్రి నా జీవితంలో మీరు అనుకరించినటువంటి అందాలి నడిచిన వారమంతా కాపాడి బిడ్డలతో చేరి నేను కూడా మిమ్మల్ని ఆరాధించడానికి అయ్యా దౌర్భాగ్యం నేను నన్ను అయ్యా కేవలం శాపానికి నరక నైతే నరకానికి కావలసినటువంటి నన్ను పంట నుంచి అయ్యా నమ్మకం ఎంత నా ఇల్లు మీరు చూపుతున్న ఆ కృప ఆ యొక్క దయా ఆ యొక్క దీర్ఘశాంతం ఆ యొక్క ఊర్మి మీ కొందరు ఆశ్చర్యకుంటున్నాం అయ్యా నమ్మకం ఏంటంటే ప్రేమ కలిగిన రాజా మీరు నా కొరకు చెల్లించినటువంటి విలువ నిమిత్తం మీ కొందరుతం ఆ యొక్క ప్రతి రక్తకు బుద్ధి విషయాన్ని మీ కొందరు ఆశ్చర్యించుకుంటున్నాం నమ్మకం ఏంది దేవా ప్రియంతండి అయ్యా శ్రమల యొక్క ఫోటో నాకు సహాయం చేయండి తండ్రి కృప్ అనుకరించండి ప్రెంగళ తండ్రి దేవా పిలుగులో నన్ను నేను శోధించుకునిగా అయ్యా నమ్మకం ఏంటంటే అన్ని నమ్మకం ఏంటంటే ప్రెంగుల కింద డాగులు మచ్చలే అయ్యా అన్ని కొదుగులే కానీ విషయంలో కూడా ఏ ఒక్క విషయంలో కూడా యోగ్యత లేని అన్నది తండ్రి అయ్యాకృష్టించండి లేవనైతే దేవ అంత దినాల్లో ఉన్నాం తండ్రి అయ్యాక ననుకరించుకుని ప్రార్థిస్తున్నాం లేని అనుకూకరించుకుని ప్రార్థిస్తున్నాం కట్టండి దేవ నమ్మకం ఏంటండ్రి ప్రింగులకి రాజా మహింగులకి తండ్రి మీ యొక్క అధికారం కిందకి మీ శిలి మీ యొక్క అయ్యా ప్రేంగులకి తండ్రి మీ యొక్క అధికారం కిందకి వస్తుంది అయ్యా మీ యొక్క నడుపుదల మీ యొక్క చిత్తం నా మా జీవితాల్లో జరగడానికి కృపలను ప్రార్థిస్తున్నాను అంతే ప్రేంగులకి రాజా మహింగళంత్రి కృపను మీరు నా జీవితం అంతే నాయకులు దన్నిదవితంలో నటించుకుంటే మీరు కొన్నాడు అయ్యా మీరు మీరు చేసినటువంటి కార్యాల మీరు చేసినటువంటి ఆశీర్వాదాలకు ప్రతిగా అయ్యా నేను మీకు ఎదురు తిరిగి జీవించిన జీవితం దేవ నమ్మకం ఎంత పెంగులిగిన రాజా అయ్యా అయ్యా అక్కడి నుంచి కృపణి సహాయం పెంగలిగిన రాజాగలిగింతండి సమయంలో చేరు వచ్చిన ప్రతిబుడ్లకై మీ కొందన్నారు వారి వారి జీవితాల్లో మీకు కలిగినటువంటి ఆ యొక్క సంకల్పం ఆ యొక్క చిత్తం ఆ అయ్యా నమ్మకం ఏంటండ్రి మమ్మల్ని అందరిని సరిచేయండి తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే అయ్యా సమస్తం ఎరికి అయ్యా ఆ అక్కరికి నష్టపోయే వారంగా ఉండకుండా సహాయం చేయండి తండ్రి అయ్యా మా జీవితాల్లో ఆత్మవరాలని అపేక్షించే వారిగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే కృపణలను ప్రార్థిస్తున్నాను దైనాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి అంతే దినాల్లో తండ్రి చెడు దిన తండ్రి అయ్యా నమ్మకం ఏంటండీ మీ కొరికై దేవా పనిచేసేటటువంటి చేతి మీ కొరకే పరిగెత్తేటటువంటి కాళ్ళు మీ కొరకే ఆలోచించేటటువంటి ఆలోచనలు అయ్యా మిమ్మల్ని మీకు మొత్తాదే హృదయం దేవా మా జీవితాల్లో అనుకరించండి నా జీవితాల్లో అనుకరించండి సహాయం చేయండి దేవా నమ్మకం ఏంటంటే రాబోయేది నాల్లో దేవా నమ్మకం ఏంటంటే అయ్యా మీరు మిమ్మల్ని గొప్పగా వాడండి తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే వీరికి నలిగిన మనసు ద్వారా తీసుకెళ్ళండి తండ్రి అయ్యా క్రీస్తు శరీరమాలు దేవా ఉండటానికి కృపను అనుకూలించలేదండి ప్రేంగులు వినరాజా అటు శరీరం ద్వారా అటు జీవితం ద్వారా మీకు మహిమ కలిగే విధంగా మీ బ్రతకటానికి సహాయం చేయండి అయ్యా నమ్మకం ఏంటండి మీకు నమ్మకత్వానికి మీ కొందరు ఆ చెల్లించుకుంటాం మీ యొక్క విశ్వాసతాలు ఆచరించుకుంటున్నాం ఇంతవరకు మిత్రుడిగా ఉండి కృపకై నీ కొందరు నన్ను మమ్మల్ అందరినీ మీకు ఆశలతో నిర్తిపెట్టుకుంటే మీ నామాన్ని హెచ్చిస్తాం మీ యొక్క ఘనమైన నామాన్ని దేవ నమ్మకం నాగప్ప దేవ సర్వ సృష్టి కర్తీ మహాగణుడు మహన్మతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి భూమి ఆకాశమును అంద్రుడు సర్వమును ఒక నా దేవ నాయన బుధిను ఆకాశము సింహాసనంగా చేసుకుని సర్వం చూడాలి జీవాధిపతి జీవ ప్రదాత ముక్తి ప్రదాత ప్రభా నాయణ నీ యొక్క పాదముల చెందుకు రపా సింహాసనం ఎందుకు నేను కూడా తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ ఆయన మిమ్మల్ని హెచ్చిస్తూ నేను పరుస్తూ కొనియాడుతూ నాయన ఈ రోజు నాకు కూడా నా జీవితంలో మరి రోజు మిమ్మల్ని ఆరాధించే భాగ్యం భాగ్యం గణపరిచే భాగ్యం కల్పులను నిష్ప్రయోజకులను ఎన్నిక లేని వాడను ఏ మంచి లేని వాడను ప్రభానైనా అజ్ఞానిని అవివేకి ఆయన నాకు ప్రభా ఇంత గొప్ప ధన్యత యోగ్యత ఇచ్చినందుకు తండ్రి విస్తృతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన ద్వారా అంత మీరు చేసిన ఆ గొప్ప రక్షణ కార్యంపై స్తోత్రం చెల్లించుకుంటున్నాను రెండు ఐదు నుంచి ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం అయినాయన ఆయన క్రీస్తు చేసు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండడి చెప్పిన మాటను బట్టి నా దేవా నా తండ్రి ఆయన దేవుని స్వరూపమై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టి కొడుని భాగ్యం గాని మనుషులు పోలికేగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన తానే రిక్తునిగా నా తండ్రి నా దేవా ఎంత గొప్ప కార్యం ఎంత గొప్ప తగ్గింపు ప్రభా నేను మేమంత తగ్గింపు రోహించగలమా నా తండ్రి మా దేవ ఆ యొక్క నయన తండ్రి రిక్తునిగా చేసుకున్నాం మనిషి పోలికగా పుట్టాడు ఎంతగా మమ్మల్ని ప్రేమించారు లైన కుమారుడు ఎంతగా మా కొరకు తగ్గించుకోగడో లైనా విస్తృత స్తోత్రం చల్లించుకుంటున్నా అంతేకాకుండా దాసుని స్వరూపం ధరించుకున్నాడు లైదస్తోత్ర నయన తండ్రి మీకు ఎంత పెద్ద మహిమ ప్రభావం చల్లిస్తుంటున్నా ఆ కారణ మనుషులు కదా మరణము పొందినంతగా ఆయన సులువ మరణం పొందినంతగా ఆయన ప్రభా నాయన తనను తాను తగ్గించుకున్నాడు విధేయత చూపించాడు తండ్రి విస్తృత స్తోత్రం చెల్లించుకుంటున్నాడు నా దేవ నా తండ్రి ఎంత గొప్ప కార్యం ప్రభు అందుకని ఆయన ప్రతి మోకాలు నాయన ఆయన నామంలో పొంగునట్లు ఆయన అంతగా హెచ్చించారు తండ్రి విస్తృతం చెల్లించుకుంటున్నారు నా దేవా నా నాయన నా అతిక్రమను బట్టే కదా ప్రభా ఆయన నా దోషముని బట్టి ప్రభా ఆయన నల్లగొట్టుబడ్డాడు తండ్రి మీకు స్తోత్ర నాయన నా దోష నా సమాధానమార్థమైన శిక్ష ఆయన మీద పడింది ప్రభావం స్థూత్రం చదివించుకుంటారు ఆయనకు కలిగిన దెబ్బల చేత నన్ను స్వస్థపరచినందుకు వస్తున్నారు నా దేవ నాకు రావాల్సిన శిక్ష నాకు రావాల్సిన దెబ్బ నాకు రావాల్సిన ఆ యొక్క భయంకర నరకపోయిన శిక్షణ నా తండ్రి మీ ప్రియ మీద వేసినందుకు స్థ్రం చదివించుకుంటారు ఒకప్పుడు నా ఇష్టాను సారంగా గుర్రెలబర తోడ తప్పి తండ్రి తిరుగుచున్న నన్ను ప్రభానయనర్షించి ప్రభావ నన్ను సరైన దారిలో పెట్టినందుకు వస్తున్నాయి ప్రభానయన మీకు వారిని కార్యం పట్టిస్తూతున్నా తండ్రి ఆయన దౌర్జన్యం నుండి హింసింపబడ్డాడు అవమాన విడుదల పడ్డాడు ఉమ్మి ఒక మీద ఉమ్మి వేశారు ఎంత అవమానం తండ్రి నేను ఒక మాట అంటే అది భరించలేము నాయన ఏదైనా మాకు అవమానం దాన్ని సహించలేదు కానీ నా తండ్రి నా దేవ ఈ ప్రి కుమారుని యొక్క నా యొక్క తగ్గింపు ఎంత గొప్పది నాయన ఆ సహింపు ఎంత గొప్పది స్థూతం చెల్లించుకుంటున్నాను తనకు కలిగిన వేదన చూసి తృప్తి నందెను అనే వాక్యం పట్టిస్తున్నాయని ఎంత గొప్ప కార్యం నా మీ యొక్క భయంకరమైన పాపం శాపములను విడుదల చేయటానికి మీరు చేసిన ఈ కార్యాన్ని నేను వర్ణించగలనప్పుడు మీరు చేసిన గొప్ప పనిని నేను వర్ణించి కన్నా తల్లి నా దేవిక నాయన నా తండ్రి నా దేవ నేనా ఎందుకు పనికిరానిటువంటి నన్ను ఎంతో గొప్ప రక్షణ ఇచ్చారు మీ ఎందుకు నన్ను తీసుకొచ్చారు నాయన మీ నీడు నా చాటులను దంచారు మీ బంట సందులో దాన్ని దాచారు కబనాయన మీరే నాకు రక్షణ ఆశ్రయదుర్గం కీడముగా ఉంచారు నాయన స్తోత్రుడు తండ్రి నా దేవ కబా నాయన తండ్రి ప్రతి విషయంలో నాకు చాలానంత దేవుడుగా ఉన్నాను ఈ లోకంలో నాయన అనేక సార్లు పడినప్పటికీ మేముల సార్లు మిమ్మల్ని ఆయస పెట్టినప్పటికీ అనేక సార్లు మేము దుఃఖ పెట్టినప్పటికీ బాబా విడువక వెంటాడుతూ ఆడిన ప్రతిసారి లేవని బలపరుస్తూ స్థిరపరుస్తున్నాయన మీ రాజ్యం వైపు తండ్రి నన్ను నడిపిస్తున్న విధానంపై స్తోత్రం ఆయన తండ్రి మీ యొక్క కార్యములు నా ఊహకు మించినయ నేను పరిశోధించాలని కార్యము తండ్రి స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా మీరు నా కొరు బ స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను చెప్పాను నా తండ్రి స్తోత్రం ప్రభా నేనైతే దేనికి అరహూడను కాదు బాబా కానీ తండ్రి నాకు మీ కుమారుని మహిమకు నన్ను పిలిచారు ప్రభా స్తోత్రం స్తోత్రం నా దేవ అంధకార సంబంధమైన అధికారులను నన్ను విడుదల చేశారు మీరు ప్రేమించిన మీ కుమార్ని రాజ్య నివాసులుగా చేశారు ప్రభా స్తోత్రం చలి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలు పొందినట్లుగా నన్ను చేశారు ప్రభా మీకు స్తోత్రం చలించుకుంటున్నా తండ్రి ప్రభా నాయన అంతేకాకుండా ప్రభా దిన దినమునాలు మీకు మారు స్వారూపారుస్తాను సార్ డ్రాప్ అయిపోయి ఉండొచ్చు సార్ హలో పరిశుద్ధ పర్వోనతుడుగు తండ్రి ప్రభా మీరు ఎంతగానో తగ్గించుకొని ప్రభా మిమ్మల్ని మీరు మళ్ళీ ఎక్కువగా చేసుకుని ప్రభా ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని ఇతరుని కడించుకుని తన లోకానికి వచ్చినా కేవలం మా గురించి నేను నశించుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి ఒక రో మా జీవితాంతం సంబంధించిన రుణ బృందం నేను చూడ ఈ యొక్క రుణం చెల్లించుకోలేదు మా జీవిత కాలం తండ్రి మిమ్మల్ని సృష్టిస్తాం మిమ్మల్ని స్మరిస్తాం మీ యొక్క నీటిని అంతకంటే నేనేం ఇవ్వలేను నేను మీకు కాబట్టి నేను ఆమోదించండి ఆచరించండి మీ యొక్క నీటి సత్యం ప్రకటించే తయారు చేయాలని సాధిస్తున్నాం ప్రతి ప్రార్ విజయం అనుగ్రహించండి నేను ప్రతి బ్రదర్ ని ఆచరించండి వారి జీవితాలి వారు పోగొట్టుకుని ఏడు రెట్లు రెస్టోర్ చేయమని ప్రార్థిస్తాను ఎందుకంటే వాక్యం ఆ రీతి కలిగిస్తుంటాం బాగుంది ఎవరైతే జీతంలో ఉన్నారో వారందరి జీవితంలో ఫలం తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క కృపరి కృప అనుగ్రహిస్తున్నారు కాబట్టి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను కాలం ఇది రిజర్వేషన్ కాలం అనేక మంది నశించిపోతుండగా ఒక చిన్న గుంపుని మీరు కాపాడుతున్నారు కాబట్టి ప్రతి దర్శనలో ప్రతి తారంలో కాపాడుతూ మీకు ఎంతో బలగాలి ఇప్పుడు నువ్వు కాపాడుతు నేను విశేష కాబట్టి నేను దేనిషన్లో భయపడం వైరస్ గురించి అసలే భయపడం రోగాల గురించి భయపడం ప్రమల గురించి మేము భయపడం ఎందుకంటే దిగంగల దేవుడు మాలో ఉన్నాడు ఈ లోకంలో ఉండేవాళ్ళు తప్పి గొప్పవాడు అని మేము సానుకూలిస్తాం కాబట్టి ముందుకోవాలి కాంప్రమైజ్డ్ కాకుండా ప్రభుత్వం పనులు ముగించుకోవాలి ఈ లోకంలో నేనన్నా అన్నీ ముగించుకునేంత వరకు లోకాన్ని విడిచిపెట్టారు లేదని మీరే హెచ్చరించినారు ప్రతి ఒక్కరికి టైం ఫిక్స్ చేసినారు కాబట్టి అవన్నీ మేము ముగించాల బ్రహ్వా ఏ రీతిగా నడిపించాలని చెప్పచ్చి ఎవరికి ఏ రీతిగా సత్యాన్ని ప్రయత్నం మీరే మార్గం చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం కాదన అంశాలన్నీ మీరు కలిగి చేయడానికి ప్రాధింపబడ్డ వారి జీవితాల అద్భుతాలు చేపర్చండి రవి క్రిస్టీనా చార్వ బిడల్లి వెంకట గారి గురించి ప్రార్థిస్తున్నాం అనేక మంది రీతి ఉండాలి డైన్ గురించి ప్రార్థిస్తున్నాం వారి జీవితాల అద్భుతాలు చేపించండి రెస్టరేషన్ డైచేది ఒక మంచి అవకాశం అనుగ్రహించండి తిరిగి మీ కొడుకు సమర్పించుకొని స్వప్త సేవకులు జరగాల ప్రభావ అటువంటి పిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం సాంప్రమైజ జీవితం నుంచి మాకు అందరికి విడుదల కనిపించండి మీ కొడుకు అనేకమైన తండ్రి ఆయన తనమణి విలియం బూత్విషన్ ఆర్మీ ఫౌండర్ బట్లు అత్యంత గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఆయన అన్నాడు ప్రభావి మేము ఆ రీతిగా మీ కొడుకు మేము అటువంటి పిడలుగా తయారు చేసి మీరే మహిళమని ఈ ఆరడిలో మీరు ఆ రీతిలో భయం నడిపించమని పరిశుద్ధ పరిశుద్ర పరిశుద్ర జీవ కలిగింది ఆయన జీవాధిపతి అయ్యా నేను అమ్మాయిని కొందరు దేవా ఇదిగోనైనా చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు నాలుగు ప్రభావ ఉందేవా అయ్యా మీరెంతో గొప్ప స్థానం తండ్రి అయ్యా మీరు ఈ లోకానికి సృష్టికర్త అయ్యింది అయ్యా ఈ లోకానికి ప్రభాని కుమారుడిని ప్రభావిరు పంపించారు దేవా అయ్యా మా వ్యసనాల కోసం ప్రభా మా పాపాల కోసం అయ్యా మా శాపాల కోసం అయ్యా మధ్యాహ్న స్థితిలో ఉండి ప్రభా అయా దేనికి పనికిరాని వారి కోసం ప్రభా ఈ దరిద్రుల కోసం ఈ కుమారుణ్ణి పప్పించారు తండ్రి అరే పార్థం చేసుకుని అర్థం చేసుకోలేక అయ్యా ఏ పాపం లేని వాడు తండ్రి అయ్యా కుమారుని ప్రభా అిలువ కప్పు చెప్పి అయ్యో ఎన్నో శ్రమలు కప్పు చెప్పారు ప్రభా అయ్యా అయ్యాప చేసుకుని మమ్మల్ని క్షమించండి ఇంకెన్నటికీ ప్రభా అయ్యా ఆ పాపం వైపు వెళ్లకుండా అయా ఎప్పటికీ కూడా నాయన అయా అయా మీరు పాపకరమైనటువంటి జీవితంలోకి అంధకారమైనటువంటి జీవితంలోకి వెళ్లకుండా ప్రభా అయానికి ప్రభా మిమ్మల్ని కలిగి ప్రభా వెలుగు సంబంధం బ్రతడానికి వెలుగులో జీవించడానికి అయా అటు కురుపులు మీరు అనుగ్రహించండి అనేకలకి ప్రభా ఈ లోకానికి ముఖ్యంగా ఉప్పు విధంగా ప్రభా అయా ఉప్పు లాగా ఉండడానికి అనుగ్రహించండి నిస్సారం అయిపోతే దేనికి పనికిరాదు కాళ్ళతో తప్ప దేనికి పనికిరాదు ప్రభా అట్లా జీవితాలు నిస్సారం ప్రభా మరి మతపరమైన క్రైస్తవ జీవితంలో ఉండకుండా ముఖపడి క్రైస్తువులుగా కాకుండా తండ్రి అయ్యా సత్య స్వార్థం తెలుసుకుని సత్యాన్ని ప్రకారంగా ప్రభ జీవించే అనుగ్రహించండి అయ్యా ఎవరెవరికైతే ప్రభా ఈ సత్యాన్ని ప్రభ మీరు చూపించాలో తెలియజేయాలో ప్రభా అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా అలాంటి ప్రభా భారాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి అయా అయ్యా ప్రసవేదాన్ని ప్రభ మాకు అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా కలిగిన ఈ మనసు ప్రభ అయా క్షమాగుడు ప్రభ మరి అయ్యా మరి అయ్యా దీనత్వాన్ని ప్రభా మాకు కూడా దయచేయమని అయ్యా మీరు కృతజ్ఞాపం చేసుకుంటున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభా అరిశుద్ధులు గనుక మమ్మల్ని కూడా పరిశుద్ధుల్లో ఉన్నామన్నారు ప్రభా ఆ పరిశుద్ధతను మాలో ఉంచడానికి కాపాడుకోవడానికి ప్రభా అన్ని మాకు అనుగ్రహించండి కృతజ్ఞాపకం చేసుకున్నాడు రాజాని కొందనాలు ప్రభ ప్రార్థిస్తున్న ప్రతి అంశం పైన మీరు విజయాన్ని గ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీ కొందనాలు తండ్రి గారి గురించి అయ్యా మరి ఇద్దరు జాస్టు గురించి తండ్రి మరి మిగిలిన వారిందరికొచ్చి ప్రార్థన చేసుకోనండి మీరు ప్రభు రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభుత్వ స్వస్థపరచండి అయ్యా మీ సాక్షిగా నిలబెట్టుకోనండి అయ్యా మీ సహాయాలకులుగా ఉండండి కవిరామ్ గారిని మా మానతర్ని మా నాన్నగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ముఖ్యంగా ప్రభు అయ స్వార్థను అందరి ప్రాంతాలకు ప్రకటించాలి రాశపడుతుండగా అయ్యా కార్యం మరి ఆశపట్ట ప్రాణానికి మీరు పరిచే దేవుడు కొంత ప్రభా ఈ కార్యక్రమంలో ప్రభావిరు నడిపించండి అయ్యా ఏదైనా ప్రాంతాన్ని మీరు చూపించమే ప్రార్థన చేయించున్నాం తండ్రి ముఖ్యంగా ఆయన మరి ఈ టెక్నాలజీని ఉపయోగించిన ఆయన ప్రభావి వాక్యాన్ని పంచాలని ఆలోచించుండగా అయ్యా కార్యాలను ప్రభావ ఆలోచించి సఫలపరచండి ఆశీర్వదించండి ఫలపరితంగా మార్చండి ప్రయాస ప్రభ గాలికి గాలికి ప్రయాస పడినట్టు కాకుండా తండ్రి అయ్యా అయ్యా మరి కొంత ప్రభా అయా రిజల్ట్ ఓరియంటెడ్ లో ప్రభా అయా ఆ విధంగా ప్రభా మరి టెక్నాలజీని ఉపయోగించి అనేకులకి ప్రభావితం చేస్తున్నాను తండ్రి ముఖ్యంగా రైతుల విషయంలో అప్పం చేసుకుని కరోనా వ్యాధి దూరపరచండి తండ్రి అయా అయ్యా దాని నుంచి బిడ్డ వారిని కాపాడు రక్షించమని ప్రార్థం చేద్దాం దయచేసీవం కలిగిందా అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి సార్ ఇంకెవరు ఉన్నారు సార్ ప్రేరు చేయాల్సిన మొదటగా మాలతిరేనలండి శివకిశోరికి వీజేల నేను నిన్న కండిప్రోగ్రామ్ మహమ్మద్ కండిప్రోగ్రామ్ మీకు వందనాలు క్లీన్ ప్రోగ్రామ్ జీఎం గలదేవుడు కండిప్రోగ్రామ్ నిన్న నేను నిదంత్రమైన ఎక్యూటిటీని ఉండి కండిప్రోగ్రామ్ నాయకత్వం అద్భుతలా ఆ తీరు కార్యములను చూసిన విధానం అందులో నా నుండి నిమితం తండి ఈ కేసుని తీర్డ్ను కండిప్రోగ్రామ్ నాది వివరే క్లీన్ ప్రోగ్రామ్ అది వర్నింగ్ క్లీన్ ప్రోగ్రామ్ నేను సాం అప్పుడే అది శాశ్వత కాలం ఇప్పుడు బాధ్యత కూడా గొప్ప కార్యాలయం చేసే వారంలో తెలుసుకుంటున్నాను మీకు మీరు ఆయన అదేవిధంగా రైతులు ముడుకల బాధితులు ఎలక కూలీలు వారికి సాయం చేయడం వారికి ఆర్థిక సాయం చేత ఆయన భ్రతత్వం వేలుగా లోకంలోనే అన్ని సంఘంలో పెట్టింది ప్రభుత్వత్వానికి గుర్తుపెట్టిన వారు ఆయన వారికి బుద్ధి చెప్పండి సాయండి ప్రభుత్వ వారికి రక్షణను కలిగి ఉంది ఎవరైతే ఎవరి పెట్టింది ఈ రావాలని ప్రయత్నిస్తున్నారు పుట్టిన వందనాలు చూడాలి అందరూ నాటకం చేసుకుంటున్నా ప్రత్యేకంగా ముక్కలు ముట్టండిపోవడం తన తల్లి సమానం శాంతి సమాధానం అదేవిధంగా నానబట్టి నాన్న బిడ్డ బట్టి మీరు కూతున్న కృతకల్ ఒక పేరునిగా బిడ్డ బయలుదేరిస్తున్నాడు ఏ విధంగా అయితే అడవిలో అరణ్యంలో నా పేతన నాలుగు వందల కేటలు బిడ్డగా అద్భుతం చేస్తుంది రవి గ్రంథం కృష్ణం తీసుకుంటుంది సంపూర్ణ మీకు వంద అనుగ్రహం ఉండండి ప్రద ఇంకొక 1 నిమిషం మాత్రమే కార్బి కొల్స్ ఉన్నది రమందర్ని ని నాకు అం చేసుకోండి ఈ పొందిన దారికిన పరిపరియండి తండ్రి నా నా సబ్ టైం కండి కహాయి కండి పాఠరం దొచ్చుంది తండ్రి నా ఆ దిడం ఏదరేదరేటి రాలితేనే రమందర్ని ని నాకు అం చేసుకోండి మా కుటుంబం రెండింటిని సహాయం చేయండి అని మనం నేర్పించుకుంటే మనం ఎత్తిచ్చుతది దయదైన ఏక కృపతో దేవుడా మాకు కార్బి తీర్చుతమా ఆమేన్ ఆమేన్ థాంక్యూ సర్ యఫ్రైమ్ సర్ ఉన్నారు సర్ మన ప్రవైన ఏసీ కృషిక కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తొడయుండునకీ మెయిన్ అందరికీ